ఐదు వందల ఎనభై ఒకటవ కీర్తన ఇందులోన నేనెవ్వరి బోలుదు అంది నీ వాడ నేననుకుంటే జల జనాభా శరణను వారలు అలనారదాసనకాదులు కిలన మరియు వత్తులు తెలిసిన బ్రహ్మాది దేవతలు నోరారా నోరారాహరినిను నుతించువారలు చేరువ నుండేటి శేషాదులు దారుణిలో నీ దాసులు మారుతి ముఖ్యులు మహామహులు బడి ముక్తి వడసిన వారలు సుడిగోను మోని జనా కాదులు కడిగిన శ్రీ వెంకటపతి నీవే తడవి నన్నో దయదల చుమీ